సిరిదొడ పైని శ్రీనరసింహుడు ఇరవరములని చీనీవాడే ఘనమగు కోరలు కరాళవదనము చెనకు చుగొడటి జ్వయును నినుపు గటమరలు నిటల లోచనము వనరగ కొలువైయున్నాడు వాడే చెటుల చక్రకరంగును చార్ంగరంగును అటు వరదా వరదాభయ హస్తములు పటుతర యోగపు పట్ట బంధమును కటి తిలగ కడగీవాడే పరపగుశేషుని పడగలనీడలా అరుదగురవి చంద్రాంతములా సిరుల గద్యపై శ్రీ వెంకటేశ్వడు పరిపూర్ణుడై పరగీవాడే